పరమాత్మే కనిపిస్తాం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని ఫోటోలు ఉంటాయి బాగా చాలా డిఫరెంట్ ఫోటో అండి ఆ ఫోటోలో ఏమి అన్ని చుక్కల చుక్కలు చుక్కలు చుక్కలు చుక్కలు చుక్కలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి పురుగుల్లా చుక్కల చుక్కలు ఉంటాయి ఆ ఫోటో ఎదురుకుండా పెట్ట ఒక ఆయన అన్నాడు పదేకంగా చూడండి అన్న ఏడాకంగా చూడ పిచ్చి పండి ఆయన ఇంకా పిచ్చి పిచ్చి పురుగుల్లాల డాట్స్ ఏం చూడమంటే అదే అన్న లేదు మీరు ఇంకా బాగా చూడండి అన్న ఎంత అదే లేదు ఇంకా బాగా చూడండి అన్నారు ఎంత చూసినా అదే అప్పుడు వారి నాడు స్వామి నీ కంటి చూపుని టైపోర కాకుండా లోతుకి తీసుకెళ్లి ఫోటోలు అలా లోపలికి చూడండి అన్నాడు నేనొక్కసారి కళ్లులా అనుకుని నా దృష్టిని లోపలికి పెట్టి చూశాను ఆంజనేయ స్వామిలా చూసుకున్నాను ఓంకారం మళ్లీలా చూశాను మళ్లీ పురుగులు చుక్కలు చుక్కలు మళ్లీ లోపలికి చూశాను లోపలి ఆంజనేయ अनी चूस्ते अन्न पिछिपुर उगवंत अला बैठक की कल्पोटी ममूल मन ईर्षादेश मन एदलाक मैं चीजें या ऐंगलार पे प्रपंच अन्नी अला वस्तु पदार्थ मनुख नख पीढ़ पार मन कनों आ संस्क जी एलिवेल की జ్ఞానమయని కృత్వ పశ్యో బ్రహ్మమయం జగత్ అసలు లోటికి వెళ్లి నిలబడొక్కసారి ప్రకృతిని చూస్తే కొత్త పరమాత్మ ఈశావాక్యం ఇదం సర్వము ఎంత కొత్త ఆంగుల్ వాళ్ళు ఏం చేశారు పదార్థాలు బయటకెళ్లి దీన్ని బాగు చేయాలి చేయాలి దీన్ని కనుక్కోవాలి దాన్ని కనుక్కోవాలని మన వాళ్ళు ఏం చేశారంటే ఒకటే అలా డబ్బులు నన్నే కనుక్కుంటే పోలే మీరు గుర్తిస్తే పోలేదా ఇది ఈజీ దాని మీద చేయాలంటే నేను కొత్తగా నేనేదో తెలుసుకోవాలి దాన్ని ఏమిటో ఆ కెటల్ ఏమిటో నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి నేను ఎక్కడున్నాను నా స్థితి ఏమిటి ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసుకోవాలి అందుకని సాధన అంటే నీకు రెఫినేషన్ ఇచ్చాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లడమే సాధన మనం సాధన చేస్తున్నాము అంటే ఎక్కడున్నామో అక్కడే ఉండి పదేళ్లైనా ఇరవై ఏళ్లైనా నేను సాధన చేస్తున్నాను నేను ప్రవచనాలు వింటున్నాను ఎందులో విమర్శిస్తున్నాను ఇంకొకడి నేను పూజ చేస్తున్నాను ఎప్పని చేస్తున్నాను కానీ లోపల మీరు ఎక్కడున్నాడంటే ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడున్నాడు ఏ పాయింట్లో ఉన్నాడు అదే స్టేషన్ ఉన్నాడు ఇంకా స్టేషన్ మారలేదు ఇంకా బండి కదలిక లేదు బండి హాటి ఉండి ఇంజన్ తగిలించలేస్ అక్కడే ఉన్నాడు అదే ఇరవై ఏళ్లైనా ముప్పై ఏళ్ళైనా అక్కడే ఉన్నామని అంటే బయటికి అన్ని చేస్తున్నాం పూజ చేసేస్తున్నాం కూలు పెట్టేస్తున్నాం ప్రసాదాలు పెట్టేస్తున్నాం కర్మలు చేసేస్తున్నాం अंत मेटीरियल भौतिक अभी चुनाव आध्यात्मक आध्यात्मिकताे इन चेज इन इंजनी ना एक्सटर्नल इंजनी इन मेकानिकल इंजनी अफल लंजनी वर्क जरूरी लासे जरगा अभी जरूर पमण महर्षि आ प्रासेंग जरगा नस्क दाने अंतर में शुरू నేమంటారు అంతఃకరణ శుద్ది ఆ అంతఃకర్మ శుద్ది కలగాలి అనంటే ఒక వ్యక్తిలో ఆ అంతఃస్కరణ శుద్ధాంతరంగం అవ్వాలి అనంటే ఏం జరగాలి ఏ కర్మలైతే నన్ను బంధిస్తున్నాయో ఆ కర్మలతోటే నాకు అంతఃకరణ శుద్ది కలగాలి ఏ కర్మలైతే నన్ను మలినపరుస్తున్నాయో ఏ కర్మలైతే నన్ను పట్టి చుట్టేస్తున్నాయో ఆ కర్మలతో నేను రిలీజ్ అవ్వాలి ఎలా ఈయనంటారు నువ్వు కర్మలని నేను చేస్తున్నాను నా వల్లే జరుగుతుంది దీనికి భోక్త నేనని భావిస్తున్నావు కదా ఒక్కసారి ఆలోచించండి అసలు ఏదైనా ఒక కర్మ జరగాలనుకోండి అసలు మనకు సంబంధం మనం చేస్తున్నామని నిజంగా ఈ రోజు క్లాస్ మీరు సరిగ్గా వినండి ఈ ఒక్క రెండు మూడు చెప్తాను మీలో ఎంత పోలిక పడిపోతారు ఇప్పుడు స్వామీజీ ఏదో ఇస్తారు భావిస్తారు చాలా నేను ఉన్నవన్నీ తీసేస్తాను ఇవ్వడానికి రాలేదు అన్ని తీసేసుకునే దానికి వచ్చాయి అన్ని తీసేయడానికి వచ్చాయి ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దట్ మీదే ఇవ్వడానికి వచ్చాననుకోండి ఒకటి ఇస్తాను మళ్లీ ఇంకా ఆశ పెరుగుతుంది ఇంకోటేమనిస్తారేమో ఎప్పుడు మీరు అడుక్కునే స్థితిలోనే ఉంటారు పుచ్చుకునేదానికి ప్రయత్నం చేయకండి ఇచ్చేవాడు ఎప్పుడు పెద్దవాడు పుచ్చుకునేవాడు భగవంతుడు మహావిష్ణుని కూడా పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు వామునుగా పుట్టివాడు అదే ఇచ్చే బలి చక్రవర్తిగా నాకు గంభీరంగా వాడు రాక్షసుడైనా ఇచ్చేటప్పుడు ఏమైపోయాడు వాడు దాత గొప్పవాడైపోయాడు దేవుడైనా పుచ్చుకునేటప్పుడు ఏమయ్యాడు పుట్టివాడైపోయాడు ఇట్టు మనం ఇచ్చేవాళ్ళం అవ్వాలి పుచ్చుకునేవాళ్ళం అవ్వకూడదు మా యాక్స్పెక్ట్ ఇదండి హ్యాపీ నేను ఊరిని మాట్లాడేస్తున్నాను ఒక వెరీ మచ్ హ్యాపీ అని లోపల నేను ఏం మాట్లాడుతున్నానో ఐఎమ్ ట్రూ టు ద వర్డ్ ద టైమ్ స్పెల్లింగ్ ట్రూ టు ద వర్డ్ ద టైమ్ స్పెల్లింగ్ అవుట్ నచ్చ ఈ క్లారిటీ నాలో ఉంది ఆ క్లారిటీ బయటకు వస్తుంది లోపల ఆ క్లారిటీ లేదనుకోండి బయటకు రాదు ఎక్కడో కన్ఫ్యూజన్స్ ఉంటాయి మనం వింటూ ఉంటాం లేదు ఇస్తే అని మనకే ఇబ్బందిగా ఉంటుంది బికాజ్ ఇంటర్నలీ ఐ అండ్ వెరీ క్లియర్ నాలో ఆ క్లారిటీ నాకు ఆ క్లారిటీ ఉంది బయటకు కూడా క్లారిటీ మీకు కలుగుతుందంటే కారణం లోపల లేకపోతే లోపలే కన్ఫ్యూజన్ కలితే బయట కూడా అదే కన్ఫ్యూజన్ వస్తుంది ఉంటుంది కదా మనం చెప్పుకు బోరదంటించుకుని ఏదో చెప్ప అంటుకుందనుకోండి ఆ చెప్పు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నా ఏమవుతుంటుంది ఆ వాసన మనుసుకు దుర్గంధం అదే స్ప్రే చేసుకుని వెళ్ళారనుకోండి ఎక్కడికెళ్ళినా ఆ సుగంధం తిందుతూ ఉంటుంది అలా లోపల కన్ఫ్యూజన్ ఉందనుకోండి బాగా కన్ఫ్యూజెడ్ పర్సన్ అనుకోండి ఇంకా వాడిలోనే వాడికి కన్ఫ్యూజన్ రెక్టిఫై అవ్వలేదనుకోండి వాడు ఏడు మాట్లాడుతున్నా కొంత పాండిత్యం బయటకు రావచ్చు కానీ వెనకాల కన్ఫ్యూజన్ కూడా దానికి బ్యాక్గ్రౌండ్ అలా టచ్ అవుతూ ఉంటుంది మనం ఏంటంటాం గొప్ప పాండిత్యం అనుకుంటాం కానీ మనలో క్లారిఫికేషన్స్ రావు పాండిత్యం వరకు వస్తుంది క్లారిఫికేషన్స్ రావు క్లారిఫికేషన్ లేని పాండిత్యం మనకు ఎందుకుంది అసలు పాండిత్యం అవసరమా క్లారిఫికేషన్ అవసరమా క్లారిఫికేషన్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించింది ఒక క్లారిటీ మనలో పెరగాలి మనలో ఒక క్లారిఫికేషన్ ఆ డౌట్స్ ఏదైతే సాధన అంటే ఏం తెలుగుతుంది ఏదో కూర్చుని కింద కాదు ఇంటర్నల్ గా మనలో కలిగే అనుమానాలు మనం వింటాం బ్రహ్మ అని ఉపనిషత్తి ఎలా బ్రహ్మనవుతాను జీవుణ్ణి దృఢంగా ఉంది మనలో భావన ఇప్పుడు దృఢంగా ఉండే భావనకి క్లారిఫికేషన్ ఇది సరైన భావన కాదు శాస్త్రం అంటుంది నువ్వు బ్రహ్మా అంటుంది నువ్వు పరమాత్మ అంటుంది నా అనుభవం ఏంటి చిచ్చి నేను భగవంతుని జీవుణ్ణి కాబట్టి ఈ మధ్య ఘర్షణ ఇప్పుడు శాస్త్రం అబద్దమా నా అనుభవం అబద్దమా ఎన్నిట్లో ఒకటి అబద్దం అవ్వాలి ఒకటి నిజం అవ్వాలి నా అనుభవాన్ని మీరు వదిలేసుకొని ఎందుకు నా అనుభవం అది నాకు శాస్త్రం కంటే గొప్ప నా అనుభవం నా అనుభవం నుండి శాస్త్రం కూడా యాక్సెప్ట్ చేయవచ్చు కానీ మళ్లీ పక్కకు వదిలేస్తాం ఇందుకు నా అనుభవమే నిలబడిపోతుంటుంది అప్పటికి శాస్త్రం నిన్నంత సేపు ఉంటుంది తర్వాత బయటికి వెళ్ళిపోగానే పడిపోతుంది ఎందుకు నా అనుభవమే దృఢంగా ఉంది ఊటు పుట్టినప్పటి నుంచి అనుభవంతో ఉన్నా నేను ఈ శాస్త్రం చిచ్చిచ్చి నువ్వు జీవులు కాదు నువ్వు పేర్లు నువ్వు బ్రహ్మానంటే ఎలా ఒప్పేసుకుంటాం మనం లోపల కలగట్లేదు అది కారణం నా అనుభవం దృఢంగా ఉంది ఇప్పుడు నా అనుభవము పొరపాటు శాస్త్రం పొరపాటు కాదు నా అనుభవంలో లోపం ఉంది కాబట్టి నా అనుభవంలో ఉన్న లోపాన్ని తొలగించుకుంటూ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆ క్లారిఫై చేయడమే సాధన అంటే ఆ క్లారిఫికేషన్ కలిగే కొద్ది క్లారిఫికేషన్ కలిగే కొద్దీ మా గురువు గారు అంటారు గ్రోయింగ్ క్లారిటీ అంటారు సూర్యుడు ఒక్కసారిగా ఉదయించాడు అలా చూడండి ఐదున్నరకు అలా ఉంటుంది పావు తక్కువ ఆరు ఒక ఐదు నిమిషాలు తక్కువ ఆరు వచ్చేటప్పుడు లైటింగ్ లా కనిపిస్తుంటుంది ఆరు ఆరు పది వచ్చేటప్పటికి చిన్నది అలా ఎర్రగా సారలు కనిపిస్తాయి ఆరున్నర వచ్చేటప్పటికి అలా సూర్యుడు కొంతవరకు వస్తాడు ఏడు ఏడున్నర వచ్చేటప్పటికి అత్తమంతా కూడా తెల్లగా అయిపోతుంది అంటే గ్రేమ్ క్లారిటీ ఒకసారి మనలో కూడా క్లారిటీ పెరగాలి ఒక్కసారి వచ్చి పెడిపోదు ఒక్కసారిగా నేను చెప్పగానే వచ్చి బ్రహ్మ అయిపోదు మీరు కూడా ఎందుకని జన్మాంతరంగా అనుభవం లోపల ఉంది దట్టంగా ఉంది అజ్ఞానం ఆ అజ్ఞానానికి మనం కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఆ అజ్ఞానాన్ని కౌంటర్ చేయడమే క్రియలు ఎన్కౌంటర్ ఆ అజ్ఞానాన్ని ఎన్కౌంటర్ చేయాలి మేము అదే సాధన అంటే మనం సాధనను కానీ కుట్లపెట్టి ప్రాణాయామం చేస్తాం అవన్నీ క్రియలు మళ్లీ గుర్తుపెట్టుకోండి సాధన అంటే ఆంతరంగికంగా ఏ అజ్ఞానమైతే లోపల దట్టంగా తోడుకుపోయిందో ఏ అజ్ఞానమైతే నా అనుభవాన్ని అలా పెరుగుని తోడుపెట్టినట్టు పాలు పల్చగా ఉన్న పాలుని పెరుగుగా గడ్డ చేసి తోడు లోపల తోడుకుందో ఈ అజ్ఞానం వల్ల అయితే నా వాస్తవం కితం నేను గుర్తించలేకపోతున్నానో ఆ వాస్తవాన్ని శాస్త్రం చెప్తున్నప్పటికీ వాక్యాలుగానే వింటున్నాను కానీ వాటిని ప్రమాణంగా స్వీకరించలేకపోతున్నానో ఆ అజ్ఞానానికి కౌంటర్ ఇవ్వాలి అదే సాధన ఆ సాధనల ప్రాసెస్ ఎక్కడంటారు దానికి కౌంటర్ ఇవ్వాలి అంటే మనకు బలం కావాలి ఆ బలం ఎలా వస్తుంది చిత్తశోధకం ముక్తి సాధకం ఆ ఈశ్వర అనుగ్రహం కావాలి దాన్ని దానికి ఆ చిత్తశుద్ధి అంతఃకరమ శుద్ధి కలగాలి ఆ అంతఃకరమ శుద్ధి వచ్చేటప్పటికీ మనిషికి పూలిక పడిపోతాడు అంతఃక్రమ శుద్ధి అంటే ఏం ఒక్క మాటలో చెప్పమంటారు వాటిది అంతఃక్రమ శుద్ధి అని చెప్పమంటారు అంతఃక్రమ శుద్ధి అంటే నాన్ ఇంట్రెస్టీరింగ్ నేచర్ వాణ్ణి వాడు ఉంటాడు ఇది వాడు పెద్దగా పెద్దగా కాదు అసలు వాడి ఇది అదంతేక్ ఎనిపింగ్ ఇన్సార్ లోపల ఉన్న వాస్తవాన్ని గుర్తించండి విచారణ చేయండి వివేకంతో లోపల బోల్డ్ చెప్ప ఉంది మనకు ఆల్రెడీ పైలపై ఉంది ఎన్ని ఇన్ని ఉన్నాయి లోపల మీరు మంచి డ్యాడీతం ఇది అలా లోపల బోల్డ్ ఉన్నాయి ఇంకా కొత్త లోపలికి ఎలా చేర్చి చేర్చి చేర్చి పుష్ప విమానంలా ఇది ఎక్కించుకుంటుంది ఈ మనస్సు చూశారంటే ఇది విమానం అంటే మరి ఎంత తెలియగలిగింది ఇది మీరు అరగంట వాళ్ళ గురించి వచ్చారని కోరు విమర్శిస్తాం ఈ అరగంటలో వాళ్ళ గురించి అన్ని ఎట్టించుకుని మళ్ళీ వీడియో కొత్త ఇంకోటి గురించి మాట్లాడి మళ్ళీ ఇప్పించుకున్నాం ఎట్లా ఎక్కుతుందో దీంట్లో ఈ మెమరీ ఎంత ఉందో అర్థం కావచ్చుంది వీరికిప్పుడు టూ ఎంబీ టూ జీబీ ఇదిగా బయట త్రీగా అది దానికి అంతే ఇది ఎన్ని జగా బయటతో ఎన్ని మెగా బయటతో ఎన్ని బయటతో తెలియట్లేదు అన్నిటినీ బయటే అంతా బయటే ఇది ఇది మెమరీ ఈ మన అందుకని ఇప్పుడు రమణ మహర్షి అంటున్నారు బయట ఒకటండి బయట నేను ప్రపంచాన్ని ఏవో మార్పు చేశాననుకుని నేను మార్పు చేసుకోకుండా చచ్చాననుకుని ఏం నా ప్రయోజనం అది వాళ్ళు బాగుపడ్డాకే కృష్ణ అందుకని కృష్ణుడు అంటాడు ఉద్ధరేడ్ ఆత్మ నా ఆత్మానం నా ఆత్మైవ హ్యాత్మనో బంధుడు ఆత్మైవరి పురాత్మన నన్ను तुम तास्क दिग्त बच्चे आ प्रासे रमण महर्षि अट्ना एला कर्म कर्मल बंधिस्ट बंधे कर्मले मन को अंतर्म शुद्धिवाली एला कर्मे बंधिस्ाएं कर्म योगे आपको चिपशुद्धि बंद चुप नीक मूचुक बाग बात మీరు ఏం చేస్తున్నారు బాగా బాధపడి మొక్కుతున్నారనుకోండి నేను అదేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని బయటకు లాగాలంటే చెప్పండి బయటికి తీయాలి దేనితోటి ముందుతోటే ఇంకేమి పనికిరా చూడండి ఇంకో బాధ షార్ప్గా కూసుగా కొడుగ్గా ఉన్న ముందు తీసుకొచ్చి దీన్ని బయటకు తీస్తాను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను గుచ్చుకున్నది ముందే బాధ ఇప్పుడు తొలగించి మీకు హాయినిచ్చేది బంధించేది కర్మ కానీ అదే కర్మని కనుక సరిగ్గా హ్యాండిల్ చేస్తే అంతఃకరమ శుద్దినిచ్చి మీకు మోక్షాన్ని ఇచ్చేది గుచ్చుకున్నది ముళ్ళే బాధ పెడుతూ ఉండది కానీ మీకు బాధను తొలగించి ఆ ముందు బయటకు తీసుకురావాలంటే ఏం కావాలి మళ్ళీ కావాలి ములే రెండు మూలల్లో తేడా ఏంటంటే ఇది తెలియక లోపలికి వెళ్లిపోవడం వల్ల బాధగా ఇది తెలిసి హ్యాండిల్ చేయడం వల్ల రిలీఫ్ అలాగని కర్మ తెలియక ఆచరించడం వల్ల బంధం తెలిసి అవగాహనతో ఆచరించడం వల్ల కర్మించబట్టి ఇప్పుడు కర్మను వదిలే ఎక్కర్లేదు ఇప్పుడు ఆలోచించండి నేను చేసే కర్మని ఒక క్లారిటీతో అవగాహనతో చేయడం మొదలు పెట్టాను ఎలా ఈశ్వరాకృతం ఇప్పుడు ఆలోచించింది ఇది ఎలా చేయాలి అతని కర్మలు ఐదు రకాలు మనకు వేదం చెప్పి మామూలుగా తినడం ఈ కర్మలు లౌకిక కర్మలు పక్కన పడి వేదం చెప్పినటువంటి కర్మలు ఐదు కర్మలు ఒకటి నిత్య కర్మ బాగా రెండు నైమిత్తికల్ కర్మ మూడు కామ్య కర్మ నాలుగు ప్రతిషిద్ద కర్మ ఐదు ప్రాయశ్చిత్త కర్మ ఐదు రకాల కర్మలు నిత్య కర్మ నువ్వు హాయిగా వినండి నిన్న బుక్కులు ఇచ్చా మొత్తం వ్యవస్థ పుస్తకం కొన్ని కొన్ని మైండ్ కనిపించే రాసుకోండి అంత మొత్తం మన ఇంత మనసు ఇక్కడికి నిత్య కర్మ నిత్య కర్మ అంటే ఏంటి నిత్యము వేదం చేస్తుంది నువ్వు ఆ కర్మ నిత్యము చేయాలి ఏంటి పూజ జపము త్రికాలంలో స్నానము మూడు కాలాల్లో స్నానం చేయాలి సో ఇది చాలా మందికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా చెప్పిందో లేకపోతే అనారోగ్యకరంగా చెప్పిందో అది చెప్పింది శాస్త్రం ఎందుకని శాస్త్రము మనకు చెప్పే ప్రతి మాట ఏదో మనకి కావాలి మబ్బులో పెట్టో మబ్బు పెట్టో దానికి ఏదో డబ్బు కావాలను నథింగ్ శాస్త్రానికి అసలు కాన్సెప్ట్ లేదు కానీ శాస్త్రాన్ని వాడుకునే వాడికి ఏమైనా ఉండొచ్చు ఆ యాస్పెక్ట్ కానీ శాస్త్రానికి ఉండదు కదా శాస్త్రం అయినా మనం డబ్బు అడిగిందా లేదు శాస్త్రాన్ని చెప్పేవాడు దాన్ని వాడుకునే వాడికి ఉండొచ్చు భావాలు పోలి మనకు బాగా ఈ రోజు లబ్ది ఉంటుంది లేకపోతే ఇది మనకు దానం అది బాగా గట్టిగా వస్తుందో అనేది యాస్పెక్ట్ ఆ యాస్పెక్ట్ ఉంటుందా ఉండదు మనం బాగుండాలనే శాస్త్రం కోరుకుంటుంది మన హితమే శాస్త్రం కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించింది ఆ శాస్త్రం ఒకటి విధి చెప్పిందనంటే మన మనిషి కోరుకుంటుంది తల్లి ఒక మాట అక్కడ వెళ్ళకో అందులో చేపెట్టకో అంటే మన ప్రాణానికి రక్షణ ఇస్తుందా కదా అలాగనే శాస్త్రం అంటే శాసనాత్ ప్రాయతే ఇది శాస్త్రం దాని ప్రాడు శంకర్ శాసనాత్ ప్రాయతే అంటే శాసిస్తుంది ఎందుకు రక్షించడానికి తల్లి శాసించిందే అక్కడికి అంటుంది శాసనం కానీ ఎందుకు అంటుంది మాట రక్షించడానికి పిల్లం అలాగనే వేదం కూడా శాసనాలు మనకు ఏమిటి రెండు రకాల శాసనాలు ఏమిటి విధిత కర్మలు ప్రతిషిద్ద కర్మలు విధిత కర్మలు అనంటే మనం చెయ్యవలసిన కర్మలు ప్రతిషిద్ద కర్మలనంటే మనం చెయ్యకూడమే కర్మ ఎందుకంటే చెప్పాలనంటే దానికి బాగా నమ్మకం ఏది చేయొద్దంటామో అదే చేసుకుంటాం ఏది చేయమంటే ఆ ఇంటికి చేయాలి శాస్త్రము ఒక విధుని ఇచ్చిందనంటే బాగా ఆలోచించాలి ఒక విధుని పెట్టిందనంటే ఎంత దీర్ఘంగా ఆలోచిస్తుందో ఆ అందుకని ఈ విహిత కర్మల్లో నిత్య కర్మ నైముత్తిక కర్మ అనేటువంటి సెటాఫ్ కర్మలన్నీ వస్తున్నాం विहित कर्मित्यकर्म अंत नि प्रतिरोजू मूड सारू स्क मन मूड सारे मस्त्यु रुपए स्नात संध्य सायन संध्य मध्यान्हध्य मूड वे स्नम चेली संध्यक मुझे अंत उदया सूर्य मुझे स्नाम से सायकाल सूर्य अस्तमिते लूर् अस्तम तो चारा ब्या्रउंड दिन मेडिकल ऐसा अकाल आसपेको शास्त्री डाक्टर दिलते आय मेडिकल ऐसा इंजनीयर देश आये दीन गेमाड़ी मन वेदा गोपतन अन्णा दाचुकनी आ शास्त्रा कोणम का अभी कोण दाचुकने समग्रम शास्त्र अंकने he is not incomplete a doctor incomplete because he talks to you he can respond to you only with reference to medical aspects although industri list figure kele anukondi ayina ok industry ini ela pettali like the bank industry manam ila chestunte production ela untundi dani gurinche maatladathadu he is incomplete he might be complete with reference to particular issue particular subject but he is not vast he is not complete అలాగనే శాస్త్రము ఒక విషయాన్నే చెప్పేటువంటి విషయం సబ్జెక్ట్ మ్యాటర్ కాదది అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రతి కోణాన్ని తన దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఒక మాట మాట్లాడు శాస్త్రం అందుకని అదంటుంది మూడు పూట్ల చేయాలి ఇప్పుడు సూర్యుడు రాకముందు సూర్యుడు ఉదమించక ముందే స్నానం చేయాలి అలానే సూర్యుడు అస్త అస్తమించక ముందే చేయాలి అలాగనే సూర్యుడు నడిమిర్చి మీదకి వచ్చేలోపే చేయాలి మీరు స్నానాలు చేయాలి ఎంత ఎక్సలెంట్ హెల్దీ బాడీ దొరుకుతుంది ఎంత యాసిపెట్ దానికి ఇంత అద్భుతమైంది పెట్టాలి మనం గురే స్నానం చేస్తాం మధ్యాహ్న బాడీ ఇట్ అట్రాక్ట్ డస్ట్ తర్వాత ఈ డస్ట్ ను అలా గంటలు పదహారు గంటలు అది పోర్స్ లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోతుంది మళ్లీ అక్కడి నుంచి ఫంగర్ బ్యాక్టీరియా ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి దానికి మళ్లీ రకరకాల యాంటీబాడీస్ అన్ని కూడా తయారవుతూ ఉంటాయి అందుకని వాళ్ళు ఏమన్నారు ఉదయం స్నానం చేసి అలా వదిలేయద్దు మళ్లీ మధ్యాహ్నం స్నానం చేస్తాం మొత్తం ఫ్రెష్ అయిపోతుంది ఎప్పటికప్పుడు డస్ట్ అట్రాక్ట్ అవుతుంది వెంటనే క్లియర్ చేసుకుంటుంది లేదంటే మేము ఏసీలోనే ఉన్నా ఎక్కడికి తిరగమనుకున్నాం ఏసీలో ఉంటే వెళ్లే క్రిములు వెళ్ళవండి లోపే ఏసీలో ఉంటే డస్ట్ రాకపోవచ్చు కానీ చాలా క్రిములు ప్రకృతిలో మీరు ఎంత మూత ఏం చేస్తున్నా క్రిములు తిరుగుతూనే ఉంటాయి ఒకవేళ ఏ క్రిమి తిరగకుండా చంపేశారనుకోండి మనం చచ్చిపోతాం మనం బ్రష్ చేసుకుంటే క్రిములు ఉంటాయి ఏ పదార్థం అయినా క్రిమిలే రేట్లైనా క్రిమిల్ ప్రతి దాంట్లో ఆ జీవకోటి కోటి కొన్ని లక్షలు కోట్లు కోటాను కోట్లు విశ్వమంతా వ్యాపించి తిరుగుతూ ఉందండి మనం దేన్ని తీసేయలేం అన్నిటినీ తొలగించేశాను నేను నేను ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నానుకుంటే ఇదే పడిపోతావు ఎందుకు పోయాయి కనుక మీ ఆధారాలన్నీ పోతాయి పడిపోతావు నువ్వు క్రిమిల నిరంతరం ఉంటూ ఉంటాయి మన చెప్తూ సార్ కాలికి ఉంచుకుంటున్నా విడిచిపెడుతున్నా చూస్తున్నాయి అది క్రిమిలేదంతా క్రిమిల మయమేదంతా మొత్తం క్రిమిలే క్రిములే దీని మీద క్రీములు రాస్తున్నాం మనది కాబట్టి ఇక్కడ చూడండి అవి శాస్త్రం మాట చెప్పింది దానికి ఒక ప్రామాణిక పరిధి సపోజ్ ఇక్కడ ఆప్షన్ పెట్టుకోండి నేను మూడు ఫోట్లో చేయలేను అనుకోండి టూ టూ ట్వైట్ ఎగ్ బాస్ రెండు సార్లు స్నానం చేయండి రెండు రెండు సార్లు ఇక్కడ కొంచెం దొరకకపోతే ఒక్కసారైనా వచ్చేది ఈ ఆస్పెక్ట్ చూడండి ఒకసారి మనకు శాస్త్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన కోణంలో చెప్పింది ఎక్సలెంట్ చేయాలి आहरा हर संध्या मददीस उदय सूर्योदय समयपोट कुर्चो दैव दर कुर्चो आ सूर्योदय समय लोक मन कोसम शक्ति भगवंत आ सूर्य उदय समय कैव दर कुर्ची पूज अर्चना ध्यान यू कैन टाप्रा एनर्जी फिर क्रिय कास्मिके ఆ ఆరు గంటలకు ఆరున్నరకు సూర్యుడు పొదిస్తుంటే ఇంకా దుబ్బడి తినే వీడి నీరు సుప్రభా నీడి పడుకున్నాడు లేవు ఒకటి చూడండి లేవకపోతే ఏమవుతుంది అక్కడనే ప్రత్యవాయ దోష విచ్చితే మీ ఎనర్జీని వాళ్ళు లాక్కోవడం ఎనర్జీని వాడు లాక్కోవడం ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి కరెంట్ ఉంటున్నప్పుడు ఏం చేస్తుంది ఇన్వర్టర్ ఏం చేస్తుంది ఆ కరెంట్ లాక్కుంటూ ఉంటుంది కరెంటు పోగానే ఏం చేస్తుంది ఇన్వర్టర్ మళ్లీ బౌన్స్ బ్యాక్ ఏం అలాగని ఇక్కడ కూడా చూడండి ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు ఏమవుతుందని చెంది మనం లేచామని అంటే దాన్ని లాక్కోవచ్చు వీఆర్ ఇన్వర్టర్ వీఆర్ నాట్ డైరెక్ట్ పవర్ వీఆర్ ఇన్వర్టర్ ఆ ఎనర్జీ లాక్కోవచ్చు అందుకని సూర్యుడు పోయినా సూర్యుడు రాకపోయినా మన ఎనర్జీని మనం రిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మనం లేవలేదనుకోండి వాళ్ళు ఆపించారు మనం లేవాలి पिछल्ली लेकिन आताई एनर्जी उत्साह मैंने वापस अलागने मध्यान संध्या समय स्ना काल किश्त मध्यान समय में निषाला जस्ट मैं रिलाक्स ध्यान सूर्योदय समय में निषाल ध्यान अब पच्चीमें मोटाद अलागने संध्या समय మనకు మన పూర్వీకులు ఏమింటే ఇదే ఆస్పెక్ట్ ని క్రియల రూపంలో పెట్టించారు మన వాళ్ళు అలాగైనా క్రియలు చేసైనా మారుతాను మరి ఉదయం దీపం దీపం పెట్టాలి రాయంత్రం దీపం దీపం పెట్టాలిరా కాలు చేతులు కడుక్కొచ్చి వెంట రెండు వెంట ఏంటి చీకటి దీపం పెట్టాలి దానివల్ల రెండు ఆస్పెక్ట్లు చీకటి పడుతుంది కాబట్టి దీపం రావాలి రెండోది సంధ్యా సమయంలో ధ్యానం మనం దీపం పెట్టే వరకే దీపం పెడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అబ్బా అనుమతి ఏమిటో అలాగా అనుకుంటూ ఈ దీపం వెలిగిస్తాం దీపం పెట్టమైనడానికి కారణం అయితే ఒకటి విలువనివ్వడం కోసం ఒకటి రెండు మనం ధ్యానం చేయాలి మేము బ్రీష్ చికటి పడిపోతుంది తండ్రి వచ్చేసుకుని దీపం పెట్టాలి బ్రిల్ మాట మాట విన్నారా మీరు అదేపు ఆడుతుంటారు గ్రామీణ భాష ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ భాష ఆ భాషలన్నీ పోయాయి सिद्धि भाषा संस्कृति आ पद्धत हो पार मैं इट् मेट अ पार्टी वर्ग इंट मन बैठक मनरी अ पार्ट मेट इज अब आलोचे आसपे अंत विश्वकर्मा సంధ చేయాలి స్నానం చేయాలి ఇవన్నీ విషయం కలిపి శ్రీనివాస వైశ్వంలో ఆశ సకల సుధాన పులేషన్